గుణా శ్రీపా గణపతి సుంహవామహే కవి కవీనా బ్రహ్మణా బ్రహ్మణ స్వశన్నోమణాధిపతరాచార్యవ్యమా అస్మాచార్యంకాన్వే యురు పరంపరా శ్రీ భాకర్మఫలం కార్యం కర్మ ససీచ యోగీ చాయ ఆత్మస్వరూపం పొంది ఈనాటి నుండి మొదలు పెట్టి మనం ఈశ్వరులగ్రహం యొక్క శందర భాషంతో సహా అధ్యయనం చేసి ప్రయత్నం మనం చేస్తాము వారంలో రెండు రోజులు శని ఆదివారం పవిత్రమైనటువంటి శివానంద ఆశ్రమంలో శివానందరాధి యొక్క పరమ గురువు శివానందరాలి యొక్క కృపాపటాక్ష వారి సన్నితిలో ఈ ప్రవచనాన్ని మనం కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాము ఆరోగ్య యానికి ధ్యాన యోగము అని ఆత్మ సంయమయోగము అని పేరు మాములుగా వేదాంతంలో బోధించినటువంటి సత్యాలన్నీ కూడా మనం ఇప్పుడు ఇక్కడ జీవితంలో అనుభవాన్ని తీర్చుకోవాల్సింది సాధారణంగా కర్మకాండ సందర్భంలో మీరు ఏదైనా విజ్ఞానం చేసినట్లయితే వినియోగం లభిస్తుంది ఉపాసనలో కూడా అలాగే ఉంటుంది మీరు ఉపాసన ఏదైనా చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యాన్ని మీరు భవిష్యత్తులో ఈ దేహ సాధారణంగా పుణ్యం వల్ల లభించే ఫలము దేహలోకంలో లభించే సందర్భాలు తప్పాయి ఏమో పుత్రకామ్య లాంటివి నిహాయిస్తే మిమాంసత మతానుసారంగా వైదిక కర్మ యొక్క ఫలం ఇప్పుడు దేహ త్యాధన తర్వాత మధుజన్మలో లభించే వైదిక కర్మ యొక్క ప్రధాన ఈ జన్మలో రహించే ఫలాన ఇష్ట కర్మలో ఉంటే అవి అపవాదాలు ఎక్సెప్షన్స్ రూల్ నటుకు ఈ జన్మలో చేసిన కర్మల యొక్క మరుగు జన్మలో రక్షిస్తుంది దట్ ఈస్ ది రూల్ ఎక్సెప్షన్ ఎక్కువ ఏమైనా ఉండొచ్చు ఈ జన్మలో రహించే అలా కాబట్టి అది కర్మకారణ యొక్క పరిస్థితి అలా కానీ వేదాంతం యొక్క పరిస్థితి అది కాదు వేదాంతంలో వచ్చేసి కర్మ కంటే తెలుసుకునే జ్ఞానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కర్మ కూడా ఉంటుంది జీవితంలో కానీ జ్ఞానానికి ప్రాముఖ్యం అవుతుంది జ్ఞానం యొక్క జ్ఞానం ఉంటే వెలుతులు మనం ఏదైనా పని చేసుకునేప్పుడు వెలుతుల్లో పని చేసుకుంటే సుఖంగా ఉంటుంది చీకట్లో పని చేసుకున్నాం అనుకోలేదు తలకి దగ్గర దగ్గరికి లోపలి కట్టడాలో పని చేసుకుంటే చక్కగా పని జీవితంలో మనం చేసే క్రియాకలాపం అంతా కూడా ఆ జ్ఞానంలోనే వెలుతురులో జరగాలి కాబట్టి వేదాంతంలో జ్ఞానానికి ప్రాధాన్యం కనుక ఈ జ్ఞానాన్ని కొందరికి నేను ఏదైనా వేదాంతంలో బోధించినటువంటి జ్ఞానాన్ని ఏ మాత్రం ఏ అంశంలో మీరు తెలుసుకుంటానో ఆ అంశంలో ఆ జ్ఞాన ఫలము ఇప్పుడు ఇక్కడ నడిపిస్తుంది ఇప్పుడు సపోజ్ శోకము లేదా దుఃఖము భయము ప్రతి టెన్షన్ వాళ్ళు సతమతమయ్యేటువంటి ఆధునిక మానవుల యొక్క హృదయానికి యథార్థమైన పాప యొక్క శాంతి లభించాలి అంటే ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల లభించేటువంటి శాంతి మనస్సు యొక్క శాంతి ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది ఇదిలో పుణ్యం పోవేసుకుని దేహ త్యాగం తర్వాత మన లోపం ఇక్కడ మనం పొందదగినటువంటి ఆ శాంతిని ఆ సుఖాన్ని ఆ మనకి లభిస్తుంది సో తెలుసుకోవాలి ఈ జ్ఞానం అంటే ఈ తెలుసుకోవటంలో మూడు స్టేజీలు ఉంటాయి ఒకటి వినాలి రెండు విన్నదాన్ని మననం చేయాలి మూడు విని మననం చేసి హృదయానికి హత్తుకున్న సత్యాన్ని ధ్యానం ద్వారా ఆత్మసాత్ చేసుకోవాలి సాక్షాత్కరించుకోవాలి అక్కడికే అప్పుడు ఆ జ్ఞానం యొక్క పూర్ణాత్మం మనం అనిపిస్తుంది ఎందుకంటే వేదాంతంలో భగవద్గీతలో చెప్పేటువంటి ప్రతి సత్యము కూడా వ్యక్తి యొక్క యథార్థస్వరూపానికి సంబంధించిందే ఉంటుంది అంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన సత్యమే ఉంటుంది ఆత్మస్వరూపానికి సంబంధించిన సత్యాన్ని తాను తాను ఆవిష్కరించుకోవాలి ఊరికే వినేసి ఊరుకుంటే సరిపడదు కాబట్టి శ్రవణ మన విధిధ్యాసనము విదిధ్యాసనము అంటే ధ్యానం అర్థం తీసుకొని ప్రస్తుతానికి దేవుడి గురించి ధ్యా మీరు ఏకాగ్రంగా చింతన చేస్తే దాన్ని ధ్యానమని ఆత్మస్వరూపాన్ని గురించి ఆత్మకు ఈశ్వరులకు అభేదాన్ని గురించి మీరు కనుక ఏకాగ్రంగా చింతన చేస్తే దాన్ని విద్యుధ్యాసనమని అంటారు అది మౌలికమైన కాబట్టి గీత యొక్క సందర్భంలో ధ్యానము అంటే అంటే ఆత్మ ధ్యానమే ఈశ్వరుని ధ్యానం చేసిన సందర్భంలో కూడా ఈశ్వరుని హృదయంలో ఆత్మరూపంగా ధ్యానం చేయటం దాన్ని నిధుధ్యాసనము అనగా అటువంటి నిధుధ్యాసనాన్ని చాలా పెద్ద స్థాయిలో బోధించేటువంటి అధ్యాయమే కనుక ఈ ఆరో అధ్యాయానికి ధ్యాన యోగం అయితే నిధుధ్యాసనాన్ని బోధించే సందర్భంలో కేవలం ఏదో ఒక మెడిటేషన్ టెక్నిక్స్ మాత్రమే చిత్తం అవుతారని అనుకుంటూ నిధుధ్యాసనం చెప్పే సందర్భంలో ఆత్మస్వరూపం యొక్క సమగ్రమైన విచారణ అంతా కూడా మళ్ళీ అధ్యాయంలో వచ్చేస్తాం కాబట్టి ఆ విధంగా ఈ అధ్యాయానికి చాలా ప్రాముఖ్యము మెడిటేషన్ టెక్నిక్స్ అండ్ ఆల్సో ఎలాబరేట్ థీంగ్ కనెక్టెడ్ టు మెడిటేషన్ ఇంతా కూడా మీకు ఆరోధ్యాయంలో చాలా సమగ్రంగా వస్తుంది తర్వాత ఆలోధ్యాయానికి కొన్ని సందర్భాల్లో ఆత్మ సంయమ యోగము అనే నామధేయము కలదు ఆత్మ అంటే అక్కడ సచిదానంద ఆత్మని కాదు మనస్సు అంతఃకరణము సంయమము మన వశములో నీతూ ఉంటా ఇప్పుడు కూడా దేహము ఇంద్రియములు మనస్సు ఇవి మన వర్షంలో ఉండాలి దేహము మన వశంలో ఉంటే మనం దేహం ద్వారా లేక కార్యాలను సాధించుకోగలుగుతాం ఇప్పుడు దేహానికి వశంలో మనం ఉన్నామనుకోండి అప్పుడు ఆ దేహము మనల్ని చాలా దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడు అంశాల్లో అదేమిటంటే అవి మన ఉంటే వాటి ద్వారా మనం లౌకికము పారమార్థికము అయిన అనేక ఘనకార్యాలను సంపాదించుకోగలుగుతాం అలా కాకుండా మనం వాటి వశంలో ఉన్నట్లయితే వాటికి దానిఫలమై మనం జీవితంలో పరమార్థం నుంచి మాత్రమే కాకుండా లౌకికం నుంచి కూడా జారిపోతాం శీతలమైపోతాం కాబట్టి దేహము ఇంద్రియము మనస్సు వీటినన్నిటినీ మన వశంలో పుట్టుకునే ప్రక్రియకి ఆత్మశై మనము అయితే ఆత్మ అంటే కాను అంటే దేహంతో ఆరంభమవుతుంది దేహము ఇంద్రియములు మన ఇవన్నీ కూడా వర్షములో మించుకుంటా ధన వర్షంలో పెట్టుకుంటా దానిని బోధించేటువంటి అధ్యాయం కనుక దీనికి ఆత్మసోగము అనిపారు భాష్యకారులు ఈ అధ్యాయానికి ధ్యానయోగము అని వారు పేరు పెట్టారు దీంట్లో సంబంధాము ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మౌలికమైన సూత్రభూత సూత్రప్రాయమైన ప్రతిపాదన ఐదో అధ్యాయంలో ఆఖరణం లాస్ట్ వన్ మంచి స్పర్శాంతృత్వ నాశాభ్యంతరచం అని అక్కడ ఈ ఇంద్రియ ఇంద్రియముల చేత గ్రహించబడుతూ ఉండే విషయము వాటికి స్పర్శలు అంటే సబ్దస్పర్శ రూపరసంధములనే విషయములను వాటిని బాహ్యములను ఉంచి అంటే వాటి ఎంతో ఆసక్తి లేకుండా ఆసక్తి పెట్టుకోకుండా వాటిని పక్కన పెట్టి తర్వాత ప్రాణాపానములను సమము చేసి అంటే విశ్వాస సమంగా ఉన్నారు ఇప్పుడు కూడా దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఆ ఆ కోప వచ్చిందనుకోండి విశ్వాస పూర్తిగా దగ్గర ఆ ఉ శ్వాస ప్రక్రియ చాలా అనతపరంగా సాగుతుంది తర్వాత శ్లోకం ఉందనుకోవాలి శ్లోకంలో కూడా శ్వాస ప్రక్రియలో మార్పులు వస్తాయి మనస్సుని బట్టి నీకు శ్వాసలో మార్పులు వస్తాయి మనస్సు శాంతంగా ఉందనుకోవాలి శాంతంగా కావాలనుకోవాలి అప్పుడు ప్రాణాపాదములు ప్రాణముంటే విడిచేగాలి అపారముంటే పిలిపించుకుంటాయి శ్వాస నిశ్వాసూ కూడా సమంగా ఉంటాయి కాబట్టి యొక్క స్థితిగతులను బట్టి మీకు శ్వాస ప్రభావితం సరిగ్గా ఇదే పరిస్థితి రివర్స్ డైరెక్షన్లో కూడా ఉంటుంది మీరు శ్వాసను కనుక సమలు చేసినట్లయితే మనస్సు కూడా సమత్వం నిర్మాణం అవుతుంది సో ఆ విధంగా ఆ ప్రాణాపానముల యొక్క సమత్వము తర్వాత ధ్యానము మెడిటేషన్ దాని యొక్క సూత్రప్రాయమైన ఆ శ్లోకాన్ని మనం ఐదో అధ్యాయంలో చూసి కాబట్టి ఈ ఆరో అధ్యాయులంతా కూడా ఆ ఒక్క శ్లోకము యొక్క విస్తృతమైన వివరణ అని మనం భావన చేయవచ్చు ఆ సూత్రాంతి వ్యాఖ్యానం ఆరో అధ్యాయం ఇది దాని యొక్క పూర్వరంగా ఆరో అధ్యాయంలో శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు శ్లోకం నుంచి శ్లోకం చాలా గంభీరంగా తర్వాత సాధకులకి గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి శ్లోకాలతో నిండి ఉంటుంది ఆరో అధ్యాయం కాబట్టి మనం ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం చేత గురుదేవుల అనుగ్రహంతో ఆరోధ్యాన్ని ప్రేమగా అధ్యయనం చేసే ప్రయత్నం మనం కష్టం తర్వాత గీతను అధ్యయనం చేసేటప్పుడు ఆ శంకర భరోత్పాదుల యొక్క సహా అధ్యయనం చేసినట్లయితే అది ఎలా ఉంటుందంటే చీకటి చేతిలో బ్యాక్టరీరి లైట్ నడిచి వెళ్తున్నట్లు ఉంటుంది బ్యాక్టరీ లేనప్పుడు కూడా ఏదో కొద్ది గొప్ప కనుకొడుతుంది అడుగు మీద అడుగు వేసుకుంటూ అని బ్యాక్యులైట్ ఉంటే మనకు చాలా హ్యాపీగా వెళుతుంది ఆ రకంగా కరదీపిక అంటే బ్యాక్యులైట్ నిస్కృతంలో సో శంకర భాష్యము కరదీపిక వంటి అటువంటి కరదీపిక వంటి శంకర భాష్యాన్ని మనం ఆలంబనంగా చేసుకుని ఆరో అధ్యాయాన్ని అధ్యయనం చేస్తాం ఇంతవరకు ఏ శుభముహూర్తాన్ని ఆరంభించామో ఐదు అధ్యాయాలు సమగ్రంగా శంకర భాష్యంతో సహా మనం అధ్యయనం చేశాము మనం చేసిన అధ్యయనాన్ని చాలా మంది ఇతరులు కూడా అధ్యయనం క్యాఫిట్స్ ద్వారా అధ్యయనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కనుక మనం ఆరోగ్యాన్ని అధ్యయనం చేసినట్లయితే ఒక చక్కటి వర్రామేడిని మనం నిర్మాణం చేసిన వాళ్ళని అవుతాం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క ఇది నిర్విఘనంగా కొనసాగుతుంది అని నేను ఆశిస్తూ శరకడ భాష్యం సంబంధ భాష్యాన్ని నేను ఆరంభిస్తున్నా భాష్యం పుస్తకం ఉన్నవారు మనకు మాతో ధ్యానయోగ్యశనం ప్రతి అంతరంగ సూత్రభూత్లో స్పర్శాన్ కృహ్యాన్ అతీత అనంతర అధ్యాయ అంతే అతీత అంటే గడచిన అధ్యాయ అనంతర గడచిన అధ్యాయం అంటే నాలుగు అధ్యాయాలు గడిచే కదా ఏ అధ్యాయం అంటే అనంతర ఏ రకమైన వ్యవధానం లేకుండా గడిచిన అధ్యాయం అంటే ఏమిటి ఐదో అధ్యాయం అధ్యాయం అంటే మధ్యలో ఇంకో అధ్యాయం అనేది వ్యవధానం అలా వ్యవధానం లేకుండా గడిచిన అధ్యాయము అంటే ఏంటవుతుంది ఐదో అధ్యాయం ఆ ఐదో అధ్యాయం ఆఖరిని ఉపదేష్టా శ్లోకా శ్లోకాలు ఉపదేశించుకుంటాయి ఆ శ్లోకములు ఏమిటి స్పర్శాలు అదో శ్లోకం దాన్ని అనుసరించి ఉన్నటువంటి శ్లోకం ఒకటి చాలా అద్భుతమైన శ్లోకం ఆది శబ్దం ఉంది కదా అందుత దాని తర్వాత వచ్చిన శ్లోకం ఏంటంటే యతే నియమో మునిర్మోక్షయో విగతే ఇప్పుడు మనము సంసార గ్రంథంలో ఉన్నాము మనకి మోక్షం కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవం ఎందుకుంటే సుడు ఈ క్షణంలో మన కూడా ముక్తులమయ్యే అయితే నేను ముత్తుడను అనే సత్యాన్ని గుర్తించడమే ఆలస్యం యశ్వాభక్త తాను ముక్తు తాను ఈ క్షణంలో తాను ఈశ్వరస్వరూపుడై ఉన్నాను అనే సత్యాన్ని గుర్తించడమే ఆలస్యం మరి గుర్తించకుండా అడ్డుపడేదేది అంటే ఇచ్చా భయ క్రోధ కామనులు భయములు కామనుల మీద వచ్చేటువంటి క్రోధము అంటే ఒకే కోపం వచ్చి గిరు వేయటం క్రోధం రాదు అది ఎలాగో క్రోధము అలా కాకుండా ఫ్రస్ట్రేషన్ కంప్లైంట్స్ ఉంటాయి తర్వాత తర్వాత ఇంద్రియ మీదో ఒక ద్వేషభావం ఉంటుంది ఇవన్నీ క్రోధం యొక్క అనేక షేడ్స్ ఉంటాయి క్రోధంలో కూడా అనేక షేడ్స్ ఉంటాయి అవన్నీ కూడా మానవుల్లో ప్రతి మానవుల్లో అలాంటివన్నీ ఉంటాయి సో ఈ ఇటువంటి ఈ దోషము ఇవన్నీ కూడా అంత దోషాలు మనస్సులో ఉండే మాలిన్యం ఈ మాలిన్యాన్ని అంతా తీసుకునేస్తే మీరు సదా ముక్తైన సహా మీరు ఎప్పటికీ నిపుతులే అనే సత్యాన్ని మీరు అవి ఆ విధంగా అది ఎలా చేస్తారు సో యుగేంద్రియ మనోబుద్ధి ఇంద్రియం మనస్సు మనస్సు అంటే ఇమోషన్స్ భావాభీషకము వాటి వర్గాలుండే బుద్ధి అంటే విషయాలు పరి తెలివి తెలుసుకుంటూ ఉండే ఇంటరెస్ట్ వీటిని ఈ వీటిని ఇంద్రియ మనహ బుద్ధి వీటిని ద్వారా సో ఆ విధంగా ఆ స్పర్శాంతృత్వాన్ని శ్లోకం ఆ తర్వాత దొక్కారము యజ్ఞం తప్పని ఈశ్వరుని యొక్క మృహిణి వర్ణించిన శ్లోకం ఈ మూడు శ్లోకాలు ఉన్నాయి ఈ మూడు శ్లోకాలు సూత్రభూతములైన శ్లోకములు సంస్కృత సాహిత్యము వేదాంత సాహిత్యము సూత్రము సూత్రానికి వివరణగా చెప్పేదాన్ని వృత్తి అంటారు వృత్తి అంటే వివరణము సూత్రము వృత్తి ఆ రకమైన సంప్రదాయాలు ఉంది అదే పద్ధతి నేను వ్యాసపురవాడు గీతలో పాటిస్తాను కాబట్టి ఆ మూడు శ్లోకాలు సూత్రములు అని మీరు అనుకుంటే ఈ ఆరో అధ్యాయం అంతా కూడా వృత్తి స్థానీయము వృత్తి వంటిది అటువంటి ఆరో అధ్యాయాన్ని మనం సరో వృత్తి స్థానియము ఇంకా అనలేదు తర్వాత ఆనుతోంది అనమాట ఆ సూ సూత్రములన ఆ మూడు శ్లోకాలు ఉపదేశించబడి ఉన్నాయి ఈ ఈ శ్లోకాలు సూత్రము దానికి వివరణ ఆరో అధ్యాయం అంటే మొత్తం టాపిక్ సేమ్ అన్నమాట ఆ నూరు శ్లోకాలు ప్లస్ ఆరోధ్యాయమంతా కలిపి ఒకే టాపిక్ ఏమిటో టాపిక్ ధ్యాన యోగము యోగము అంటే మీరు సాధన ఆ సాధన యొక్క ప్రయోజనం ఈశ్వరునితో ఐక్యముట అయినట్లయితే దానికి యోగముట మీరు కర్మ చేస్తున్నారు అనుకోండి అంటే యోగ శబ్దాన్ని వివరిస్తున్నారు మీరు కర్మ చేసేప్పుడు కోసం చేస్తున్నారు పొందటానికో లేకపోతే ఇహలోక సుఖాలను పొందటానికో చేస్తే అది యోగం కాదు అలా కాకుండా ఆ కర్మ అంతఃకర్మ శుద్ధి జ్ఞానము తద్వారా ఈశ్వరులు ఐక్యము కూడా మనకు చేస్తే అది యోగము అలాగే మీరు భక్తి చేశారనుకోండి ఎందుకోసం భక్తి చేస్తున్నారు అంటే భక్తి చేసినట్లయితే దేవుడు మన కోరికలు తీరుస్తారు అందుకోసం చేస్తున్నాము అంటే అది భక్తి అవుతుంది భక్తి యోగం కాదు భక్తి యోగం ఎప్పుడవుతుంది భక్తి చేసి తద్వారా ఆకస్కరణ శుద్ధిని పొంది జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అంటే ఈశ్వరులో ఐక్యం కూడా కావాలి అంటే దానిపైన భక్తి యోగం మీరు ధ్యానం చేస్తున్నారు కొన్ని మెడిటేషన్ ఇందుకోసం మెడిటేషన్ చేస్తున్నారంటే స్ట్రెస్ తగ్గడానికి బీపీ తగ్గడానికి తర్వాత ఈ స్ట్రెస్ బీపీ ఉంటే అరవై ఏళ్ళకి తెచ్చిపోతే టమానో ఉంది ఇంకో ఇరవై ఏళ్ళు ఎక్కువ బతకడానికి దీనికోసం తర్వాత బిజినెస్ ఇంకా బాగా ఈ ఆరోగ్యం బాగుంటే అందుకోసం మీరు కనుక ధ్యానం చేసినట్లయితే అది ధ్యానం అవుతుంది కానీ ధ్యాన యోగం కాదు మరి ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానాన్ని తుంది ఈశ్వరునిలో ఐక్యం ఊట కోసం ధ్యానం చేస్తున్నాము అంటే ధ్యాన యోగం ధ్యాన యోగ స్టార్ మోక్షము ఆత్మసాక్షాత్కారం ఈ కొన్ని పదాలు ఇవన్నీ ఒకే తత్వాన్ని కోస్తాయి మోక్షము ఆత్మ బ్రహ్మ ఆత్మసాక్షాత్కారము ఇవన్నీ సమానార్థక పదాలు సో అంటే తన యొక్క ఈశ్వరతత్వాన్ని తాను గుర్తించుట అదే మోక్షం సో ఈ ఈ మోక్షానికి మరో పేరు శంకరుడు దాన్ని దర్శన భారత ఆ దర్శనము తన గురించి తనకు యథార్థమైన జ్ఞానము ఉండుతా ఇప్పుడు మనము మన గురించి మనకు ఉంటుంది నేను పరిచ్ఛన్నమైన వ్యక్తిని సుఖముఖాలను దోషి ఉండే సంసారని అనే జ్ఞానం ఉంటుంది అది తత్వ్ఞాన నా స్వరూపము పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వం కాదు నా స్వరూపము పరబ్రహ్మయే ఆత్మచత్ర ఆ సత్యాన్ని కనుక మనం సమ్యక్ దర్శనము అని దర్శనముల జ్ఞానము ఒకటే సమ్యక్ జ్ఞానము అని అంటారు కాబట్టి దాన్ని శంకర భూత్వాడు సమ్యక్ దర్శనము అనే ప్రభుత్వం వాడతారు కాబట్టి మనం కర్మయోగం చేసిన జ్ఞానయోగం అంటే వివేక జ్ఞానాన్ని అభ్యాసం చేసిన భక్తి యోగాన్ని అనుష్ఠించినా మీరు ఏ మార్గంలో పరిణించినా వీటికి ఈ పద్ధతులన్నింటికి మూల లక్ష్యం ఒకటే దేవుడి ఈశ్వర సాక్షాత్కారము తన స్వరూపము ఈశ్వరుడేనని దర్శించుట దానికి సమ్యక్ దర్శనము అని ఇప్పుడు ఈ సమ్యక్ దర్శనము దాన్ని మోక్షము ఉంటారు ఈ సమ్యక్ దర్శనానికి దారి తీసే యోగాలను మనం వీరికి చెప్పుకుంటూ వస్తున్నాం అంటే కర్మయోగము అన్నా ఇప్పుడు ధ్యాన యోగము అంటున్నాం ఇప్పుడు ఈ సమ్యక్ దర్శనానికి దారి తీసే యోగములు ఏవైతే ఉన్నాయో కర్మయోగము ధ్యాన యోగము రెండు మాటలు వచ్చాయి కదా దీంట్లోనూ కర్మయోగము బహిరంగము ధ్యాన యోగము అంతరంగము బహిరంగము అంటే ఎక్స్టర్నల్ గా ఉండి ఆ మోక్షానికి సహకరించేది అంతరంగము అంటే ఇంట్రెన్సిట్ గా తన స్వరూపంలో భాగంగా ఉండి మోక్షానికి సహకరించేది ఇటువంటి భేదం ఉన్నది కర్మయోగము ధ్యానం సో ఇప్పుడు ఇది అంటే మీరు ఆటలిగా ఉందనుకోండి ఆటలి తీరి నీకు పడుకు నిండి ఆటలు తీరాలి అంటే వంట ఉండి వంటిట ఆ విధించిన ఆనందంగా భక్షించుట రంగు అంట కాబట్టి దీంట్లో బహిరంగ మేది అంతరంగా మేది అని అడిగితే మీరే చెప్పొచ్చు వంట నుండి గుర్తించటం బహిరంగం గుర్తించిందాన్ని అంతరం కాబట్టి సాధారణంగా నాలుగో కోటినాలు బహిరంగంగా ఎదరు వాళ్ళ మీద కాదు అంతరంగానే నేను ఎక్కడ ఉంటాను ఎవరో బహిరంగ వంటే చెప్పచ్చు కాబట్టి అలాగే ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కర్మయోగము బహిరంగం ధ్యాన యోగము కాబట్టి సేవాది కార్యాలను చేసి అంతఃకరణ శుద్ధి నిస్వార్థంగా సేవ చేసి పరమేశ్వరం పరమాలను అనుష్ఠించి అవన్నీ కూడా వస్తుంది కర్మయోగం కూడా వస్తుంది పదవి శ్లోకంలో కూడా వస్తుంది అలా చేస్తే మీకు అంతఃకరణ శుద్ధి తయారయ్యి అంతఃకరణ జ్ఞాన యోగ్యంగా తీర్చిదిద్దగలుగుతుంది ఇది అది బహిరంగం అటువంటి పవిత్రమైన అంతఃకరణలో ధ్యానము మెడిటేషన్ ద్వారా మీ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటే అది అంతరంగము మీ స్వరూపాన్ని మీరు హృదయంలో సాక్షాత్కరించుకోవాలి కదా అది అంతరంగము కాబట్టి కర్మయోగము ఒక హిరంగము జ్ఞానయోగము లేదా ధ్యానయోగము అంతరంగము అయిన అదే అనుకుంటున్నారు సమ్యగ్ దర్శనంతో అంతరంగస్య ధ్యానయోగస్య సమయర్శనాన్ని గురించి అంతర్విధమైనటువంటి ధ్యానయోగానికి అది ఆరోధ్యాయానికి ఇది విశాలమైన వ్యాఖ్యనగా అనుకుంటే అంతకుముందు చెప్పిన మూడు శ్లోకాలు సూత్రభూతములు అది మొదటి కాక్యం వృత్తిస్థానయోగముధ్యాయ ఆరే ఆ మూడు శ్లోకాలకి ఈ ఆరో అధ్యాయం వృత్తి వృత్తి అంటే వివరణను ఆ వివరణ వంటి కొంత అధ్యాయం ఉంటుంది ఆ మూడు శ్లోకాల మీద వివరణ ఉంటుంది అటువంటి ఈ వృత్తి స్థానియమైన ఇప్పుడు మనం ఆరో అధ్యాయాన్ని ఆరోహించుకుంటున్నాము నాకు ఆనందం ఏంటంటే నేను ఆరో అధ్యాయం పాఠం చెప్తాను ఇక్కడ చెప్తాను అక్కడ అక్కడ అంటే మీరందరూ ఇక్కడికి తెలియచేయండి అంటే మీరు అందరూ చూపుతున్నారు అందుకు నేను సంతోషించాను ఐ వి సో నేను ఒక ఓపెన్ మైండ్ కూర్చుని ఉన్నాను శుద్ధాన్ని కోరుతున్నాను తప్ప ధ్యానయోగస్ దయహరంధర్మా ఇది యావత్ ోహణ అసమర్థే అధికృత్య మీకు ఆహారం చదివేట్లు కానీ ధ్యానం చేసేట్లు కానీ మీకు ఒక టెక్నిక్ ఒక టెక్ కోహిస్తారు మీకు ఏదైనా అటువంటి ఎక్స్ప్రీనేషన్ సౌండ్స్ డిస్టర్బింగ్ సౌండ్స్ లాగా అనిపించింది అనుకోండి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సౌండ్ని మెంటల్గా రిసిఫ్ట్ చేయకూడదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది మన పాస్కి డిస్టర్బెన్స్ ఎప్పుడూ తెలిసినా మీరు మానసికంగా దానిని రెసిఫ్ట్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది మీరు మానసికంగా రెసిఫ్ట్ చేయలేదనుకోండి డిస్టర్బెన్స్ కాదు ఆలోచించి మనం వాటిని కూడా రిక్వెస్ట్ చేద్దాం అయ్యా మీరు ఎలా డిస్టర్బెన్ చేయటం రిక్వెస్ట్ చేద్దాము బట్ మీ తరఫు నుంచి మీరు మానసికంగా దాన్ని రిసిస్ట్ చేయాలి అది మీరు రిసిస్ట్ చేసినప్పుడే డిస్టర్బెన్స్ అవుతుంది అలాగే ఇక్కడ జరిగేటువంటి వ్యవస్థలో మీకు మానసికంగా రిసిస్ట్ చేయటం మానేసి మీకు ప్రేమగా అధ్యయనం చేస్తూ ఉండాలి గత స్నేహమిత్వం సో త్ర తత్ర అంటే అది అట్లుండగా ధ్యాన యోగస్తే బహిరంగం కర్మ ఇప్పుడు సమ్యగ్ దర్శనము మోక్షము అది పరమ లక్ష్యం ఆ పరమ లక్ష్యం వైపు మనకు నడిపించేటువంటి సాధనకి యోగము అంటే యోగము అంటే మనకి ఐక్యాన్ని సంపాదించు పెట్టే ఇప్పుడు ఈ యోగంలో రెండు అంశాలు వచ్చాయి బహిరంగం కర్మయోగము అంతరంగము ధ్యానోగము ఈ రెండింటిలో ఇప్పుడు కర్మయోగాన్ని స్థుతిస్తున్నారు ఈ మొదటి శ్లోకంలో కర్మ అనాశిత కర్మ ఫలం అని కర్మయోగాన్ని సృష్టిస్తున్నారు కదా ఈ కర్మయోగాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు బహిరంగం కదా ఇది అంటే చూడండి బహిరంగం అయిన తర్వాతనే కదా అంతరంగంలోకి వచ్చింది బహిరంగం అవకుండా మీరు అంతరంగంలోకి రాలేక తర్వాత ఇలా గ్రహిస్తున్నారు ఆయన ధ్యానం చేసేందుకు ధ్యానం చేసేయాలంటే అది మనస్సు యొక్క శుద్ధి లేకుండా ధ్యానం కూడా మీకు చిత్తం మనస్సు చిత్తం కాబట్టి ఆ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ కొంతకాలం మనం ఉండినట్లయితే మనస్సు శుద్ధమై ధ్యాన యోగానికి మనం సమర్థనం అవుతాం ఏ కర్మయోగం చేయకుండా తెలిపే ధ్యాన యోగా నిలుష్యం ఇలా జీతాలతో కూర్చుంటే మనస్సు ఊరంతా దిగుతారు కాబట్టి దాన్ని ఏమంటున్నారు ఆయన ధ్యానయోగ ఆరోహణ అసమర్థ ఓ ఇక్కడ గృహస్థి గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే కర్మను అనుష్ఠించేది గ్రహస్థే కదా బ్రహ్మచారి కర్మలే అనుష్ఠిస్తాడు కార్యలేదే కర్మకి అధికారం ఉండదు సో ఏషవా యజ్ఞ యహ అపత్కహ ఎవరికైతే కార్యలేదో వాడికి యజ్ఞములందు అధికారం లేదు బ్రహ్మచారి యొక్క సంధ్యాపకము ఇలాంటి ఏమో కొన్ని కర్మలు చేస్తాడు తప్పిస్తే ప్రధానమైన వైదిక యోగ్యత వివాహాన్ని సో గృహస్థుల వాడు వివాహం చేసుకునే గృహస్థ జీవనాన్ని గడుపుతున్నాడు ఈ గృహస్థిలో ఉండాలి ఏదో విజయవస్సులు అడిగితే వల్ల మెడిటేషన్ చేసుకో కూర్చోంటే ఏ పడితే ఉద్యోగం చేయాలి మెడిటేషన్ చేయాలి కాబట్టి వెంటనే ధ్యానయోగానికి కావలసిన సామర్థ్యం ఉండదు ఆ సామర్థ్యం సంపాదించుకోవాలి ధ్యానయోగం అంతా కాబట్టి బహిరంగాన్ని అనుష్ఠించి సంపాదించుకోవాలి బహిరంగం ఏమిటి కాబట్టి ఆ కర్మయోగాన్ని స్థుతిస్తున్నా ధ్యానయోగస్థే బహిరంగం కర్మ కర్మయోగాన్ని అనుష్ఠిస్తే ధ్యానయోగానికి మీకు దారి తయారవుతుంది మనస్సు శుద్ధం అవుతుంది ఆ అప్పుడు ధ్యానాన్ని చేసినట్లయితే మీరు సమయదర్శనం దాని అంతటా మీకు సిద్ధిస్తుంది అది షెప్స్ ఒకటి రెండు మూడో స్తో మీరు మోక్షాన్ని పొందేస్తారు సో మోక్షాన్ని పొందేస్తారంటే వేపటి పోపడి సమా ఎదు అయిపోతుంది ఏమీ అవ్వదు అంతా అన్ని సక్రమంగానే సో ఆ ఆ కర్మయోగాన్ని కొద్దిగా సృతిస్తున్నాం ఈ శ్లోకంలో ఒకటి శ్లోకంలో అనాశ కర్మ ఫలం అనే శ్లోకంలో కొద్దిగా ఆ కర్మయోగా నుంచి ధ్యాన యోగంలో కాబట్టి ఈ అనాశ్రుతం అనే శ్లోకము కర్మయోగ స్థుతిపరము కర్మయోగాన్ని సృష్టిస్తున్నావు పోనీ కర్మయోగాన్ని స్థుతిస్తున్నారు అనకపోతే కర్మయోగాన్ని కొత్తగా చెప్తున్నారు అనొచ్చు కదా అంటే కొత్తగా చెప్పట్లేదు ఎందుకంటే మొండోధ్యాయుల కర్మయోగాన్ని నిష్పరంగా చెప్పడం అయిపోయాడు ఒక్కసారి గుర్తు చేసి ఆ తీరు చెందులు గుర్తు చేసి సుతించి ఇది గొప్పదయ్యే నువ్వు ధ్యానం నీకు చెప్పట్లేదు అని అనిపిస్తే చాలా మంది అలా దాంట్లో ఉన్న అంశం ఏమిటంటే నీ కర్మయోగా యొక్క సిద్ధించాలి కర్మయోగాన్ని కూడా అనుష్ఠించడం ప్రారంభించాలి అయితే మీ కర్మయోగం అంటే ఏమిటండి అది తెలుసుకునే అనుష్ఠించడం ప్రారంభించాలి సో ఆ తెలుసుకునే అనుష్ఠించడానికి ఈ శ్లోకం సమకూ సహకరిస్తుంది కనుక కర్మయోగాన్ని స్పించి దాని స్వరూపాన్ని గురించి కొద్దిగా చెప్పి దాన్ని స్థుతించి ఇది నువ్వు అనుష్టిస్తే నీకు ధ్యానము చక్కటం లేదు ధ్యానము శ్రద్ధ సాగటం లేదు అనే ఆ ధ్యానయోగ సామర్థ్యం వచ్చే వరకు కూడా కర్మయోగాన్ని అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ముఖ్యంగా ఈ కర్మయోగానికి అధికారి ఎముడు గృహస్థుడు పోతే గృహస్థే అధికారి అంటే అయ్యా అది పేరే కర్మ బ్రహ్మచారికి కర్మాధికారం లేదు సన్యాసి అసలే ముందే లేదు కాబట్టి గృహస్థుల అధికార గృహస్థులు ఈ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ తద్వారా అంతఃకరంగా అనుశుద్ధి చేసుకు ధ్యానయోగంలోకి రావాలి అయితే కొన్ని ఉంటారు కర్మయోగానికి కూడా మా ధ్యానయోగం అడుగు అన్నీ ఏకకాలంలో ముందుకు తీసుకెళ్తా ఉంటాం కర్మయోగము ధ్యాన యోగాన్ని కూడా గొప్ప గొప్ప జీవితంలో ప్రవేశపెట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మొదటి శ్లోకంలో ధ్యాన యోగాన్ని స్థుతిస్తున్నారు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళండి నను తెమర్థం అది కొంచెం పక్కన పెట్టి పత్ర ఆశ్రీనా అనే మాట కూడా పక్కన పెట్టి యోగ విభ్రష్టవచనా అనేది కూడా పక్కన పెట్టి అవకన అవశ్వం హితృతం కర్మ అనేది కూడా పక్కన పెట్టండి నచకర్మాణి సతి ఉభయ విభ్రష్టవచనం అర్థవత్ అది ఒక మీమాంస వచ్చింది దాని గురించి చెప్పిపోయకండి ఇప్పుడు మోక్ష ఎయి వేటి చే అనే పేరాంతరం కూడా పక్కన పెట్టి ఇప్పుడు చూడండి అనాశ్రుత అక్కడ దొరికిందా అక్కడి నుంచి చెప్తాం అనాశ్రుత సన్యాసిం యోగిం ప్రతిషిద్ద నిరగ్నే సన్యాసిం యోగి నా ఇదొక పరోక్ష ఒక ప్రధాన పరోక్ష శ్లోకంలో ఏముంది అనాశ్రితఫలం కార్యం కర్మ కరో్యసన్యాసీ యోగి ఇప్పుడు చూడండి శ్రీకృష్ణుడు ఒక వేదాంతకోఫలం అంటే స్పిరిచువాలిటీని బోధించటంలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు అని మహాత్ముడు గీత అధ్యాత్మ విద్యలో ఒక పెద్ద విప్లవం అది ఎలాగంటే సమాజంలో ఒక దృశ్యమానం ఎవరైతే సర్వసంగతలు త్యాగం చేసి సన్యాసులుగా ఉంటారో వారు అధ్యాత్మ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు సన్యాసి అలాగే ఇంకో కొంతమంది సర్వాన్ని యోగాన్ని అష్టాంగ యోగాన్ని అనుష్ఠిస్తాం అష్టాంగ యోగంలో మూలమేంటి సమాధి ధారణ ధ్యానము సమాధి ఆ అష్టాంగ దానికి పూర్వరంగం ఆసనము మొదలైనవి ఈ అష్టాంగ యోగాన్ని అనుష్ఠిస్తూ హిమాలయాల్లోనూ అక్కడ గృహంలోనూ అక్కడ ఉండి తపస్సు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యోగి వాళ్ళు కూడా ఆధ్యాత్మ రంగంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు అవునండి తెలిసిందా సన్యాసి యోగి ఇప్పుడు కూడా మీరు లోకంలో చూడండి ఎవరైనా సన్యాసి లేదా పీఠాధిపతి అయితే సమాజం అంతా పెద్ద గౌరవిస్తుంది అలాగే ఎవరైనా యోగి మహాయోగి ఆయన యోగి రాజ్ అని ఆయన యోగంలో చాలా నిష్ణాతులు అని కనుక ఒక ప్రఖ్యాతి వచ్చినట్లయితే సమాజం చాలా ఉన్నత స్థానంలో క్షుడికి గౌరవించారు అలా కాకుండా గ్రహిస్తున్నాడు భార్య పేదలతో కూంటూ వ్యాపారంలో ఉద్యోగం చూసుకుంటూ పేరు రూపాయలు సంపాదించుకుని కర్తవ్య కర్మానుష్ఠానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు వాటి గురించి సమాజంలో దృష్టికోణం ఏంటి విలువంటి వారే వీరికి పెద్ద విలువ లేదు అనే దృష్టికోణం సమాజంలో ఉంటుంది కానీ ఈ శ్లోకము మొత్తం ఈ పరిస్థితులంతా తల్లపిండు చేసుకోవాలి ఇది ఒక విప్లవాత్మకమైన విషయం ఈ శ్లోకం గాననుకున్నారంటే ఎవరైతే గృహస్థిగా ఉంటూనే కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ వాడే సన్యాసి వాడే యోగి అంటే లోకంలో అందరూ ఏ సన్యాసి కేసి చూసి ఆయన అధ్యాత్మంలో ఉన్నది పొందాడు అనుకుంటారో యోగి కేసి చూసి ఉన్నతి పొందాడు అనుకుంటారు ఆ సన్యాసి యొక్క మహిమ యోగి యొక్క మహిమ రెండు మహిమలు ఒకే మనిషిలో ఉన్నాయి ఎవడు ఆ మనిషి సుఖ మహర్షి వ్యాస అంటే ఒక సామాన్యుడు గ్రహిస్తుంది విప్లవే కానీ ఒక్కటే కండిషన్ ఆ సామాన్య గ్రహస్థు ఎలా ఉండాలంటే కర్మని అనుష్ఠించేందుకు ఇలా అనుష్ఠించాలి అని చెప్తున్నాడు అది సిద్ధాంతం అనాశ్రిత కర్మ ఫలం కార్యము కర్మ కలవతి యా అలా అనుష్ఠించ అని నేను ఎవరికి చెప్తాను అది ఆ శ్లోకం యొక్క మహిమ అంటే ఆ శ్లోకంలో ఏం చెప్పారు సామాన్య గ్రహస్థుగా కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే ఈ సన్యాసి యొక్క మహిమంతా ఈయనికే వచ్చింది ఈ యోగి యొక్క మహిమంతా ఈయనికే వచ్చింది అని చెప్పానంటే అది గృహస్థు కర్మయోగాన్ని అనుష్ఠించే గృహస్థుని బాగా స్ఫుతించడం కోసం చెప్పాలి అంతేగాని ఆ సన్యాసిని తీసేయటానికి ఆ యోగిని ఆ గృహస్థ ధర్మంలో ఉంటూ కర్మయోగాన్ని అనుష్టిస్తే గొప్ప అది ఒక అది వస్తు స్థితి అక్కడ ఆ శ్లోకం యొక్క తాత్పర్యంలో ఉంది అయితే దీని మీద పూర్వపక్షం ఏమిటంటే అనాశ్రిత కర్మఫలం అన్నారు కదా దీన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేస్తామంటే కర్మలను గృహస్థాశ్రమంలో ఉన్నవాడే సన్యాసంటే వాడే యోగన్నా వాడే ఇంతకుమించి వేరే సన్యాసం అనేది ఏదీ లేదు ఇంతకుమించి వేరే యోగం అనేది ఏదీ లేదు కాబట్టి గృహస్థిగా ఉంటూ కర్మలను ఆచరించటమే తప్ప సన్యాసము యోగము అనేవి మరేమీ లేవు అని పరమపక్షం ఈ పౌరపక్షం ఎవరిదై ఉంటుంది మీరు ఒకే ఇది కర్మ మీమాంసతుల యొక్క అంతే కదా ఆ పూర్వపక్షాన్ని ఖండిస్తుంది ఈ ఖండనం యొక్క ఆ శ్లోకాన్ని శ్లోకము చెప్పిన విషయం ఉంటుంది గృహస్థుగా ఉంటుంది కర్మ యోగ కర్మయోగాన్ని అనుషించేవాడు సంగోము అనే అంశంలో ఏమిటారు అనేవాడు సన్యాసి అనేవాడు ఏడు అంతా కామనే అనే మాట మాత్రం అంగీకారం కాదు ఆ విధంగా చెప్పేటువంటి పురపక్షాన్ని ఉత్తంపించి దాన్ని ఖండిస్తున్నాం సో ఈ పురపక్షం ఏమిటంటే సన్యాసి యోగించారు ఎవరి గురించి చెప్పారు కర్మ చేస్తూ ఉండే గ్రహస్థిని వాడే సన్యాసిని వాడే యోగి అని చెప్పారు కాబట్టి యోగిత్వము కూడా కర్మ చేసే గ్రహస్థికే చెప్పారు పైగా నా నిరగ్ ఇది పూర్వపక్షం నా నిరగ్న కర్మలను మానేసిన వాడు కాదు అగ్నిహోత్రాలను మానేసిన వాడు కాదు అని అదే శ్లోకం చెప్పాడు దీని బట్టి మేమే తీర్మానం చేస్తామంటే కర్మలను మానడానికి వీరు లేదు అగ్నిహోత్రం మానడానికి వీరు లేదు గృహస్థాశ్రమమే ఫైనల్ పాలకృష్ఠాశ్రమము సన్యాసాశ్రమము అంటూ ఏమీ లేవు సన్యాసం అనేది ఏమీ లేదు అని అవసరం అది లేదు మీరు అగ్నిహోత్రం పెట్టుకుని కర్మలు చేస్తూనే ఉండండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు అని చెప్పి ప్రతిషిద్ధంచేర క్రియ సన్యాసత్వం యోగిత్వం చేతి అగ్నిహోత్రం లేనివాడు క్రియలు కర్మ లేనివాడు అని శ్రీకృష్ణుడు నిషేధం కూడా చేశాడు అని చెప్పారు కాబట్టి నచా క్రియ అని నిషేధం కూడా చేశాను కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి సన్యాసం నిషిద్ధం నిషిద్ధం గృహస్థాశ్రమంగా ఉంటూ కర్మలను చేయటమే శ్రీకృష్ణునకు అభిమానము అనుపరపక్ష అన్నట్లయితే నా విపరపక్ష అంగీకారం కాదు ధ్యానయోగం ప్రతి బహిరంగ కర్మ ఫలాకాంక్ష సన్నస్పర ఎందువల్ల అపూర్వక్షాన్ని అంగీకరించడం అంటే ఈ వాక్యము సన్యాసం లేదు యోగం లేదు కేవలము కర్మాత్రమే కలరు అని చెప్పే వాక్యం కాదు మరి ఈ వాక్యం ఏమిటి చెప్తుంది ధ్యానయోగము ధ్యానయోగానికి ధర్మయోగం బహిరంగ కర్మయోగాన్ని అనుష్టిస్తే మీకు ధ్యానయోగానికి యోగ్యత సిద్ధిస్తుంది ఆ విధంగా కర్మయోగము నన్ను జారిలో నడిపించేటువంటిది అని ఆ కర్మయోగం యొక్క మహిమని సృష్టించే వాక్యమే తప్పిస్తేది కర్మయోగం గొప్పది అని చెప్పే మాటే కానీ సన్యాసం వేసుకుని చెప్పే మాట కాదు ఓకే ఆ వాక్యం యొక్క తాత్పర్యంలో ఏమిటి కర్మయోగం అంటే ఏంటి ధ్యానయోగానికి బహిరంగ ఏంటి కర్మయోగము అంటే చూడండి కర్మయోగంలో దాన్ని సన్యాసం కింద యోగం కింద స్థుతి స్థుతిస్తున్నాను ససన్యాసి చోగి అది ఇప్పుడు యోగము అంటే కర్మను చేయడం సన్యాసము అంటే కర్మయోగము ఒకవైపు సన్యాసము అయ్యి ఇంకోవైపు అంటే అయింది దాంట్లో రెండు లక్షణాలు వచ్చేసాయి ఎలాగంటే కర్మయోగం అంటే ఏంటి కర్మణ సన్యాస స్థుతి కర్మయోగము అంటే స్తారు ఈ కర్మకి ఫలం ఆ ఫలాన్ని మీరు కోరాలి ఫలం మీద కోరుకుంటే ఏం చేయాలి దాన్ని విడిచిపెట్టేస్తాడు ఫలాకాంక్షన్యాసం అది సన్యాసం ఇక్కడ చెప్పిన సన్యాసం కర్మయోగి సన్యాసి అంటే ఏమిటి సన్యాసం చేసాడు మర్యాదలు విడిచిపెట్టాడా అదే కదండి అలాంటి సన్యాసం కాదు మరి ఏమిటి సన్యాసం సన్యాసం అంటే త్యాగం ఏమిటి త్యాగం చేసేటప్పుడు చూడండి ఆయన కర్మ చేస్తున్నాడా లేదా చేస్తున్నాడు ఆ కర్మ యొక్క ఫలాన్ని త్యాగం చేశాడా లేదా చేశాడు అదే సన్యాసం కర్మఫల ఆకాంక్ష యొక్క సన్యాసం ఓకే ఆ విధంగా సన్యాస లక్షణం వచ్చేసింది కర్మయోగి మరి కర్మయోగికి యోగి లక్షణమే వచ్చింది కర్మలు చేస్తున్నాడు కదా ఆ విధంగా యోగి లక్షణం వస్తుంది కర్మలు చేస్తున్నాడు కాబట్టి యోగి లక్షణం వచ్చింది ఆ చేసే కర్మ యొక్క ఫలాన్ని పరమేశ్వర అర్పణం చేసేసి ఫల ప్రశ్నలు అయితే ఉండగా నిస్వార్థంగా కర్మ చేసేస్తున్నాడు కాబట్టి సన్యాసే యోగీ అన్న ఈ అని స్తీంచే వాక్యం తప్ప సన్యాసం అనేది లేదు అని చెప్పే వాక్యం మాత్రం బాహు న కేవలం నిరక్రియ సన్యాసీ యోగీ చర్మ అకర్మీ మఫలాసంగం సన్యస్ కర్మయోగమను సత్మశుద్ధ్యర్థం సన్యాసీ యోగీ చూయతే మన స్పష్టంగా ఉంది మీకేమీ ఇబ్బంది ఉండకూడదు ఎలాగంటే చూడండి సన్యాసంటే ఎవరు నిరగ్ని అక్రియ అగ్నిహోత్రాన్ని కర్మానుష్ఠానాన్ని విచ్చిపెట్టే అగ్నిహోత్రాన్ని విధిపెట్టేడంటే భార్యను కూడా విధిపెట్టాడు అని అర్థం వైదిక ధర్మంలో భార్యతో కలిసి కొంపలో ఉన్నంత కాలం అగ్నిహోత్రం కూడా దశగా అగ్నిహోత్రాన్ని విచ్చిపెట్టేయాలని ఆలోచన వచ్చింది ఏంటంటే దాంతో పాటుగా భార్యను కూడా విధిపెట్టేసాడు భార్యను విధిపెట్టేస్తే సన్యాసం వచ్చుకున్నాడని అటువంటి వాడిని నిరగ్ని అగ్రి అహ అగ్ని లేనివాడు కర్మ లేనివాడు అగ్ని లేనివాడు కర్మ లేనివాడు ఎవరు సన్యాసం యోగు యోగి కూడా అగ్ని కర్మ అవుతాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే కేవలము సన్యాసికి యోగికి మాత్రమే నిరగ్ని అగ్నియ అనే విశ్లేషణాలు వర్తించడానికి కాదు వాళ్ళకి ఎలాగో వర్తిస్తాయి అంతేకాకుండా గృహస్థిగా ఉంటూ కర్మికి కూడా కర్మి అది గృహస్థిగా ఉంటూ కర్మ చేసుకునేవాడు కూడా సన్యాసి యోగి అవుతాడు నేను సాహించడము కదా గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసము లో ఉన్నవాడు సన్యాసియే యోగంలో వాళ్ళు మాత్రమే సన్యాసులు యోగులు గొప్పవాళ్ళు వాళ్ళు మాత్రమే కాదండి ఇంకేవలం వాళ్ళు మాత్రమే గొప్ప కాదు ఈవెన్ గృహస్థాశ్రంలో ఉండే కన్ని వీడు కూడా గొప్ప వీడు కూడా సన్యాసి యోగియే అది అంటే కర్మ ఫలాసంగ సన్యాస సాధారణంగా కర్మ చేసేవారికి కర్మఫలము నందు ఆసక్తి ఉంది ఆసక్తిని సన్యాసి చేసేది కర్మ ఫలాశక్తిని సందర్శించటం చాలా గొప్ప సన్యాసం అంటే ఏంటి మీరు కర్మ చేస్తారు ఆ కర్మ చాలా గొప్ప ప్రయోజనకరమైన కర్మను చేస్తారు కానీ ఆ కర్మ యొక్క ఫలాన్ని మీరు అపేక్షిస్తారు కర్మఫలం ఎలా ఉంటుంది సపోజ్ చేసిన కర్మకి మీరు వ్యర్థం తీసుకు అదే జీతం తీసుకున్నారనుకోండి ఫలాన్ని అపేక్షించినే లేదా మాకు జీతం ఇబ్బంది మా పేరు అక్కడ పెట్టండి నేను దానం చేసినట్లు పేరు పెట్టండి అన్నాడు అనుకోండి కర్మఫలాన్ని ఆకాంక్షించినట్టేంది కీర్తి ప్రతిష్టని కోరితే లేకపోతే అంతిమంగా ఫోటోగ్రాఫ్ తీసుకుని మా పేరు గట్టిగా పెట్టండి ఏంటి అది కూడా కర్మఫలాన్ని ఆకాంక్షించినట్టే అయింది లేదా మీరు పేరు కూడా పెట్టద్దు మాకు స్వర్గానికి వెళ్లే పుణ్యం వస్తుంది అను పుణ్యం చేశారనుకోండి అప్పుడు కూడా కర్మఫలాన్ని ఆకాంక్షించినట్టేంది అటు స్వర్గ ఫలాన్ని కానీ ఇటు లౌకిక బలాలునే కానీ కోరకుండగా మనము ఈశ్వరాత్మ బుద్ధితో కర్మను చేసేది అంటే వాడు కర్మఫలముల నుండే ఆసక్తిని సన్యాసం చేశారు కాబట్టి ఆ విధంగా కర్మ సన్యాసైపోయాడు అంటే కర్మయోగం అను కిష్టం కర్మయోగాన్ని కూడా అనుష్ఠానం చేస్తున్నాడు ఇలాగే ఎందుకోసం చేస్తున్నాడు అంటే సర్వశుద్ధి అర్థం అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నాడు మీరు ఒక కర్మను ఫలాన్ని కోరి చేశారనుకోండి ఆ అహంకారాన్ని అది పెంచి పోషించారు అహంకారానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అలా కాకుండా కర్మలు చేసేసి కర్మ బలాన్ని ఛాలెంజ్ అవుతుంది భోగృత్వం పోయింది నేను చేశాను అనే గుర్తింపును ఛాలెంజ్ అవుతుంది కర్తృత్వం పోయింది అంతఃస్కరణములో ఉండే రాగ క్లేషాలు బాగా తలచబడిపోతాయి చాలా అంతఃకరణం ఫిజికల్ అబ్బా ఇది ఎంత గొప్పదో అని అది స్థుతిపరమే దానిని వాస్తవంగా సన్యాసి యోగి ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పడం కోసం వచ్చిన వాక్యం కాదు లేదా సన్యాసం అక్షరలేదు యోగం అవసరం లేదు కర్మే చూసినప్పుడు కూర్చోండి కూడా చెప్పే వాక్యం కాదు కాబట్టి ఈ వాక్యాన్ని ఆదుగా తప్పుగా ప్రకటించే ప్రయత్నం చేయరాదు అని ఖండిస్తున్నారు అలా ఎందుకు ఖండించాల్సి వచ్చింది మీమాంసకులు అలా తప్పుగా మీరు కర్మీ డిగ్రీకి వెళ్ళి నేను ఏం చేస్తున్నావు అని అనుకుంటారు అంటే భగవద్గీత చదువుతాను భగవద్గీత ఎంతలో వచ్చి కర్మ చేస్తు అని సమానం భగవద్గీత అయితే ఏమొస్తుంది అతని నుంచి ఆటలాకా కర్మ చేస్తుంటే కిణ్యం వస్తుంది అని చెప్తారు కన్య అలా ఉంటాయి తర్వాత కర్మ మీమాంసకులు అంటే అసలు సన్యాసం అనేది తప్పని కూడా అన్నారు సన్యాసం అయితే ఏమవుద్దు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా నా ఎవరికి నేర్పు నచ్చాస్తుంది అహ అగ్ని క్రియల్ని విడిచిపెట్టినవాడు కాదు అని మీమాంసకులు కూడా చెప్తూనే ఉన్నారు కాబట్టి ఏ రకంగా చూస్తున్నా ఇక్కడ సన్యాసం అనవసరం అనే మీమాంసు యొక్క కోమపక్షాన్ని కూడా కాబట్టి ఈ వాక్యము సన్యాసం అనవసరం చెప్పే వాక్యం కాదు కర్మయోగము గొప్పది అని స్థుతించే అంటే వరకు వచ్చాం ఏకైన వాక్యేన ంగ సంతు ఉపపద్య శంకరుడి కాలంలోనే ఒక పద్ధతి అదేంటంటే చతుర్థాశ్రమం అంటే సన్యాస్రం ఇది అనవసరం అనవసరం అనే కాదు అది తప్పు నేను ఒక ఆయన జరుగు పెద్ద వేద పనులు మన సంపన్నులైన వేద పనులు ఒక బాగా సంపత్ ఆయన చక్కగా వేదం అధ్యయనం చేసిన వాళ్ళకి కర్మకాండలు చేసిన వాళ్ళకి మంచి సపోర్ట్ చేసేవాళ్ళు దక్షిణం దానాలు చేసేవాళ్ళు కానీ సన్యాసి ఎవరైనా కనబడితే మనము కారణప ఎందుకంటే సన్యాసి ఏం చేశాడు కర్మ నుంచి పెట్టేసాడు అదే యావజ్జీవ అగ్నిహోత్వం దూహోదైన శృష్టి చెప్తుంటే బతుకున్నంతకాలం అగ్నిహోత్వం చేయడం చెప్తుంటే సి సన్యాసం పు సన్యా ఇప్పుడు కొంతమంది సన్యాసం కొంచెం వయస్సువాముగా సన్యాసం వస్తున్నారు అనుకోండి ఆడిపోతుంటారు కావని ఇంకా తల్లిదండ్రులు పెడుతున్నారు వాళ్ళకి తజ్జనం పెట్టాల్సిన అవసరం ఉంది కదా వీడేమో పోయి సన్యాసం పంచుకున్నాడు అని చెప్తాను దాన్ని చతుర్థాశము ప్రతిషేధము